అంతే సింపుల్ ఎఫెక్ట్ ఎంత మాట్లాడు ఎంత చెయ్యి ఎన్నో ఫలితాలు సాధించవు ఏమిటేమిటో తన గురించి తాను పుట్టిన దగ్గరికి పోయే వరకు అంతా చెప్పుకున్నాడు అంతా విని ఒకటే దృశ్య భారీతం ఫినిష్డ్ ఇదంతా దృశ్యమయ్యా బాబు ద్రష్ట లేనిందులో ద్రష్ట ఎక్కడ ఉన్నాడు మరి చూచేవాడుగా ఉన్నాడు ఈ చూచేవాడిని గుర్తుపట్టాలి అలా గుర్తుపట్టిన వాడు మాత్రమే దృశ్యవారితమైనటువంటి జీవ సంబంధమైనటువంటి జగత్ సంబంధమైనటువంటి కదిలిపోయేటటువంటి ఊహలను అనుకునేవాటిని ఏ తత్క్షణమే తాను తానుగా అది అనుకున్నది తాను కాదు కదా ఆ అనుకునేవేవి తాను కాదు కదా అవన్నీ తనకు అన్యమైనటువంటివి అవన్నీ మనస్సుకు సంబంధించి ఇది ప్రత్యేగాత్మ లక్షణం తాను తానుగా ఉండటమే ప్రత్యేగాత్మ యొక్క ప్రధాన లక్షణం సరే జాగ్రత్త అవస్థలో మనస్సు చేత ఇంద్రియములు విషయములు ఎందు చరించుచున్నది అంటే ఒక ఐదు నిమిషాలు వంట చేసింది ఒక ఐదు నిమిషాలు మరో పనిచేసింది ఒక ఐదు నిమిషాలు మరో పనిచేసింది మొత్తం జీవితం అంతా కలిపి ఒక రెపబాటులో పూర్తి అయిపోయింది జనన నుంచి మరణం వరకు ఎంతో విస్తారంగా కనబడుతున్న పిండా పరిస్థితి స్థితి పిండాండం అనే దాని యొక్క ఉత్పత్తి లయము స్థితి సృష్టి స్థితి లయములనే పిండాండం స్థాయిలో ఉన్నటువంటిదంతా కూడా బ్రహ్మాండ పరిధిలో రెప్పపాటు బ్రహ్మాండముల యొక్క ఉత్పత్తి స్థితి లయములు అనంత విషయములో రెప్పపాటు అనంత విషయము బయలులు లేనేలేదు అసలు ఇది పరము నుంచి చూడటం అంటే ఇప్పుడు ఏమండి మీరు ఎన్ని తీర్థయాత్రలు తీశారండి ఎన్నిసార్లు తిరుపతి బాలాజీ దర్శనం చేశారు ఎన్నిసార్లు ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు లేదు ఎన్నిసార్లు చారంధామ దర్శనానికి వెళ్ళారు ఎన్నిసార్లు అమర్నాథ దర్శనం చేశారు హెలికాప్టర్లో వెళ్ళారా నడిచి గుర్రం మీద వెళ్ళారా మళ్ళా ఒక రెపపాటు లోకి కిందకి దిగు చేయడం ఎందుకండి విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవోద్భవం అక్కడ కదా మనం ఉండాలి చూడండి విష్ణు సహస్రనామం ఆచ అక్కడ మొదలుపెట్టింది అక్కడ ఉండమని రోజు చదువుతారు అందరు విష్ణు సహస్రనామ పారాయణ నాకు మిగిలిందంతా చదవాలనిపించదు మిగిలిందంతా కింద కనిపిస్తుంది నేను కేవలం ఈ మొదటి నామాలను మాత్రమే చదువుతాను విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవోద్భవం చాలు అక్కడ ఆగిపోతే చాలు ఎందుకని అక్కడికే అక్షరుడు కూడా వచ్చేసాడు పురుషోత్తముడు వచ్చేసాడు అక్షరుడు కూడా వచ్చేసాడు ఆ నాలుగు మాటల్లో ఇక కిందకి చెప్పాలంటే అక్షరుడు కిందకి చెప్పాలి క్షరం అంతా చెప్పాలి ఇక అంత దూరం ఎందుకు మనకి అంత అవసరం లేదు అవసరం లేదు నైతి నైటీ అని విరమించు హరి ఓ శ్రీగొరుభ్యో నమీ ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమివసిష్య శాంతి శ్రీ గురుభ్యో నమీ నారాయణ నారాయణ